ో నమరి ఓ గణానావామహే కవిం కవీనాముపమశ్రవస్తమ జేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శ్రంగోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంత వందే గురంపరా ఎనిమిదో శ్లోకం చూస్తూ ఉన్నాము అన్నాము జ్ఞాన విజ్ఞానతృప్తాత్మా కోస్థో విజితేంద్రియ్యే యోగి కమలోష్టాశ్మకాంచో యోగికి నాలుగు లక్షణాలు ఇక్కడ ఒకటి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ చూడండి జ్ఞానము విజ్ఞానము ఒక రకంగా నిన్న మనం చూస్తూ ఉన్నాము ఆత్మస్వరూపాన్ని శ్రవణం ద్వారా విని అర్థం చేసుకోవటం జ్ఞానము అర్థం చేసుకున్న దాన్ని మననం చేసి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ మననం ద్వారా నిరాకరించి నిధిధ్యాసనం ద్వారా ఆత్మస్వరూపాన్ని తన ఆత్మస్వరూపం అంటే తానే కాబట్టి తన స్వరూపాన్ని తాను దర్శించుట అనుభవానికి తెచ్చుకునుట ఇది నిధిధ్యాసనము నిధుధ్యాసనం కొద్ద గొప్ప మనం క్లాసులో భాగంగా చేస్తూనే ఉంటాము సో ఈ విధ ఈ నిధిధ్యాసనం చేసి తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నప్పుడు దాన్ని విజ్ఞానము ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తా చూడండి ఆత్మా అసంగ అని మనకి శాస్త్రం చెప్తుంది ఆత్మ అంటే వ్యక్తి యొక్క యథార్థ స్వరూపము అది ఇన్నర్మోస్ట్ రియాలిటీ ఏదైతే కలదో అది అసంగము అని చెప్తుంది శాస్త్రం అలా చెప్తుంది తర్వాత ఉపనిషత్తు కూడా అసంగో హ్యయం పురుష బృహదారంలో ఈ ఆత్మస్వరూపము అసంగము కానీ మనకు అనుభవం ఉంటుంది నేను ఈ సంసారమునందు బుద్ధుడనే ఉన్నాను ఆసక్తి కలిగి ఉన్నాను అని అనిపిస్తుంది చాలామందికి అనుభవం అది ఇప్పుడు ఆసక్తి అంటే ఎలా ఉంటుంది మనం ఇష్టపడే వ్యక్తి ఉంటాడు కుటుంబంలో సాధారణంగా జనుల యొక్క ఆసక్తి కుటుంబం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది ఊళ్ళో ఏదైనా అయితే వీడేమి దేవుండదు నేను న్యూస్ పేపర్ తీస్తే వాళ్ళంతమంది పుట్టుతూ ఉంటారు వాళ్ళొందమంది చచ్చిపోతూ ఉంటారు ఏవో యాక్సిడెంట్ అవుతుంటాయి రోగాలు అవుతుంటాయి ఏవో అవుతూ ఉంటాయి వాటన్నిటి గురించి ఇప్పుడు మనం ఎవడైనా ఎవడైనా దనబెట్టుకుంటాడా దగ్గెట్టుకోడు కానీ వీడి యొక్క ఆసక్తి ఆ ప్రేమ అనుకుంటాడు ప్రేమ కాదు ఆసక్తి ఒక గిరి గీసుకుని ఆ కుటుంబం మీ అండ్ మై ఫ్యామిలీ దాన్ని సిండ్రోమ్ అంటారు మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అంటారు నేను నా కుటుంబము సో ఆ తన ప్రేమకి ఒక పరిధి నిర్మించుకుని కూర్చుంటాడు మీరు గమనించిన కాంపౌండ్ వాళ్ళు కడతారు కాంపౌండ్ వాళ్ళు కడతారంటే దాని అర్థం ఏంటి చాలా కాన్షస్గా తన యొక్క వ్యాప్తిని ఇది దాటి కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నది నాది కాదు కాంపౌండ్ వాళ్ళు లోపల ఉన్నది నాది చెత్త పారిపోయాలనుకుంటే ఎక్కడ పారిపోస్తారు కాంపౌండ్ వాళ్ళు లోపల పార్కొస్తారా బయట పారిపోస్తారు బయట పార్పు వస్తారు లోపల ఉన్న చెత్త బయట పార్పు బయట ఉన్న చెత్త లోపల వేసుకుంటారా వేసుకోరు లోపల ఉన్న చెత్త కూడా లోపల వేసుకోరు లోపల ఉన్న చెత్త సరిగ్గా కాంపౌండ్ వాళ్ళు బయట పార్కొస్తారు ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు దాటిందంటే ఇంకా అదంతా కూడా భూగర్భ భూగర్భ భూగర్భంలో కలిసిపోయినా మనకేం పర్వాలేదు ఇప్పుడు సపోజ్ భూకంపం వచ్చిందనుకోండి మన కాంపౌండ్ వాళ్ళ లోపల రాకుంటే సర్ప ఈ విధంగా దీన్ని ఆసక్తి అంటారు దీనికి ప్రేమను వినవాలనుకుంటారు ప్రేమేం కాదు అది ఆసక్తి ఈ ఆసక్తి ఉంది కదా ఇది అనుభవంలో ఉంది కదా ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల మీ అండ్ మై ఫ్యామిలీ అనే మానసికమైన కాంపౌండ్ వాళ్ళది ఇతకలతో కట్టింది కాదు మీ అండ్ మై ఫ్యామిలీ ఎక్కడున్నా సో వాళ్ళ ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సుఖం వస్తే అది నా సుఖము వాళ్ళకి ఎవరికైనా దుఃఖం వస్తే అది నాకే దుఃఖము బెంగా వీళ్ళు ఎలా ఉంటారో భవిష్యత్తులో అని బెంగ పెట్టుకోవడము సో మనం ఎలా ఉన్నాం బాగానే ఉన్నాం కదా అరవై ఏళ్ళు వచ్చాయంటే బాగా లేకపోతే అరవై ఏళ్ళు వస్తాయి ఎప్పుడో కృష్ణార్పణ అయిపోయి ఉండేది బాగా ఉండబట్టాడు కదా కానీ ఎప్పటికప్పుడుకే బెంగ ఏ ఏమైపోతానో బెంగ ఎలా ఉంటానో బెంగా అరవై ఏళ్ళు బాగా ఉన్నవాడికి ఇంకా బెంగ ఎందుకంటే ఉన్నంతకాలం ఉండడు కదా కానీ బెంగే తన గురించి ఏ మన తన వాళ్ళు ఎలా ఉంటారో అని బెంగ ఉంటుంది దీన్ని ఆసక్తి అంటారు శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ ఆసక్తి మంచిది కాదని ఒక పాఠం ఫస్ట్ పాఠం అది మొదటి రోజు పాఠం ఇంకొంచెం మీరు ఓపికబట్టి ఇంకో క్లాసుకు కూడా మీరు వస్తే ఆసక్తి అనేది యథార్థంగా ఆత్మస్వరూపంలో లేదు అసంగోహ్యయం పురుష ఈ ఆత్మస్వరూపము అసంగము అంటే ఆసక్తి దాని యథార్థ స్వరూపమైన పక్షంలో మీకు నిద్రపట్టడం నిద్ర పట్టడానికి మీరు లేదు హాయిగా నిద్రపోయాడో లేదా హాయిగా నిద్రపోయారంటే అర్థం ఏమిటి ఆసక్తి నిజంగా లేదనమాట ఉన్నట్టు అనిపించింది కానీ లేదనమాట మీరు కొంచెం మనస్సును పక్కకి తప్పిస్తే పోయింది మనస్సు ఆసక్తి ఎప్పుడు ఉంటుంది మనస్సు దాని మీద ప్రసరించినప్పుడు మాత్రమే ఆసక్తి ఉంటుంది మనస్సు పక్కకి తప్పించి ఇంకో దాని మీదకి వెళ్ళింది అనుకోండి ఆసక్తి పోతుంది అలా కాకుండా మనస్సు విలీనమైపోయింది అనుకోండి నిద్రావస్థలో ఆసక్తి పోతుంది లేదా ధ్యానావస్థలో మనస్సు విలీనమైందనుకోండి ఆసక్తి పోతుంది అంటే అర్థమేటండి ఈ ఆసక్తి వచ్చిపోయే ఆసక్తి అంటే ఆసక్తి ఉందన్నప్పుడే ఉంటుంది మిగతాప్పుడు దాని గురించి చింత చేయనప్పుడు అది ఉండదు అంటే అర్థమేటండి ఆసక్తి సహజ ధర్మమా స్వరూప ధర్మమా వచ్చిపోయేదా వచ్చిపోయేది స్వరూపంలో ఆసక్తి లేదు నేను ఆసక్తి గలవాడమని నువ్వు భ్రమపడుతున్నావు తప్ప నీ స్వరూపంలో ఆసక్తి లేదు అని శాస్త్రం చెప్తోంది ఇది మనం పాఠం విన్నాము దాన్ని నేను ఇందాక ఐదు ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అది అనుభవానికి రావాలి కదా ఇంతవరకు తెలుసుకున్న దాని పేరు జ్ఞానం దీన్ని అనుభవానికి తెచ్చుకోవడం ఎలా అనుభవానికి తెచ్చుకోవడం ధ్యానంలో అహం అనాసక్త నేను ఆసక్తి లేనివాడను అహం అకామహ నేను కామనల్ లేనివాడను నేను ఓంకార ధ్యానంలో భాగంగా విజ్ఞన్నింటినీ చేస్తాను మనం ఏదైనా సందర్భంలో ధ్యానం చేద్దాము సో అలా ధ్యానం చేస్తూ ఓంకారాలంబనంగా అంటే ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకుని ధ్యానం చేస్తూ నా ఇందులో ఆసక్తి ఉన్నదా నేను ఆసక్తి గలవాడనా ఏది ఆసక్తి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నేను కూర్చున్నాను బొంబాయిలో నాకు ఒక ఫ్లాటో ప్లాటో ఉంది ఏమిటి దానికి నాదే ఏమిటి సంబంధం నాదే అది నాదంటే అర్థం ఏంటి ముంబైలో ఏదో సినిమా ల్యాండ్ రోడ్లో అది నాదంటే ఏమైనా అర్థం ఉందా దానికి సరే వాళ్ళు ఎవరైనా అద్దె పుచ్చుకుని జీవులు పెట్టుకోవచ్చు దాని గురించి అభ్యంతరం కానీ వాస్తవంగా స్వరూపంలో భాగం నాది అనే మాటకి అర్థం ఉందా ఇది కేవలం మనస్సు యొక్క కల్పన తప్ప దానికో వాస్తవం ఏంటి సో మీకు ఎవరికైనా కొంతమందికైనా ఏమిటిలా దూరంగా మాట్లాడుతున్నానని అనిపిస్తుందేమో మరి గీతా క్లాస్ ఇలాగే ఉంటుందండో సో అది మీరు గమనించండి సరే అయినే కాబట్టి నాది అనే మాట అర్థం లేదండి వీడి కల్పన తప్పిస్తే దాంట్లో ఏమీ వాస్తవం లేదు దాని పేరే ఆసక్తి అంట ఏమిటి ఆసక్తి ఏమిటి నాదంటే అర్థమేంటి నేను ఈ దేహం పడిపోతే అది ఏమిటి దాని పరిస్థితి ఏమిటి అని ఎప్పుడైతే వీడు దాన్ని ప్రశ్న వేసుకుంటాడో తనలో తాను పరిశీలించుకుంటాడో క్రమంగా ఆసక్తి సడలిపోతుంది ఆసక్తి పోయిన తర్వాత ఓసి అది దాని నేను ఆసక్తి పెట్టుకున్నంత కాలం ఏదో పెద్ద భయంకరమైనంత సత్యల్లా భాషించింది తీరా ఇప్పుడు చూస్తే ఏమీ లేదే అని వీడికి అవగాహన వచ్చేస్తుంది దాని పేరే నిదిధ్యాసనము ఈ విధంగా శాస్త్రంలో చెప్పి చెప్పిన విషయాన్ని విని మననం చేసి తాను దాన్ని అనుభవానికి తెచ్చుకుంటే దాని పేరు విజ్ఞానము జ్ఞానము విజ్ఞానము ఇది ఒక రకంగా నిన్న చూసి నిన్న మనం అనుకున్నదే మళ్ళీ ఇంకోసారి మనం వచ్చేసాను ఈ జ్ఞాన విజ్ఞాన శబ్దాలని మరో రకంగా కూడా మనం భావం దర్శించవచ్చు ఇది ఎలాగంటే సర్వమునందు ఒకే సత్యాన్ని దర్శించటం పేరు జ్ఞానము ఒకే వస్తువు ఒకే తత్వము అనేక రూపములుగా ప్రకటన సత్యాన్ని గుర్తిస్తే దాని పేరు విజ్ఞానము ఇది ఎలా విడుస్తాను చాలా ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది చాలా పరస్పర సంబద్ధంగానే ఉంటుంది ఏమి తేడాగా ఏమి ఉండదు అయినా కూడా చిన్న చిన్న మార్పు ఇప్పుడు ఒకే బంగారము ఇన్ని ఆభరణముల రూపముగా ప్రకటన అయినది వ్యక్తమై ఉన్నది ఒకే బంగారము బంగారం ఒక్కటే ఇన్ని రూపాల్లో ఉంది అని కనుక మీరు దర్శించారనుకోండి దాన్ని విజ్ఞానము అంటారు ఓకే ఒకటితో ప్రారంభించి ఆ ఒకటే సర్వం రూపంగా దర్శిస్తే దాని పేరు విజ్ఞానము వివిధ జ్ఞానము సర్వంతో ప్రారంభించి ఇక ఇక్కడ ఇన్ని ఆభరణాలు ఉన్నాయి కొన్ని నెక్లెస్లు కొన్ని హస్తాభరణాలు కొన్ని నాశాభరణాలు కొన్ని ఏమో కంఠాభరణాలు ఈ రకంగా ఇన్ని ఆభరణాలు ఉన్నాయి వీటిలో ఎంత వైవిధ్యం ఉన్నా ఎంత తేడాగా ఉన్నా వాస్తవంలో ఇవన్నీ ఒక్కటే దాని పేరేమంటారు జ్ఞానం సో సీయింగ్ వన్ ఇన్ ఆల్ జ్ఞానము సీయింగ్ వన్ విజ్ఞానం ఒకటి సర్వముగా ప్రకటమైనది విజ్ఞానము సర్వమునందు ఉన్న తత్వము ఒక్కటే జ్ఞానము ఆ విధంగా మనం దర్శించాలి అంటే కాబట్టి రెండు విధాలుగాను దర్శించాలి వన్ ఇన్ all. సో ఆల్ యాజ్ వన్ అని ఈ విధంగా రెండు విధాలుగాను దర్శిస్తే ఆ దర్శనంలో ఒక చక్కని ఆనందానుభవం కలుగుతుంది అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అని పడతారు ఇప్పుడు కూడా మీకు మీరు పది మందిని చూస్తారు చూసినప్పుడు ఒక టెన్షన్ వస్తుంది ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తారు వెయ్యి మంది ఉంటారు అంతమందిని చూసి అయ్యో బాబో ఇంతమంది ఉన్నారు ఏదో వీళ్ళందరూ ఈ రైలే ఎక్కిస్తారా నేను ఎక్కగలుగుతానా అనేదో టెన్షన్ ఒకటి వస్తుంది సో ఈ టెన్షన్ రావడంలో అభిప్రాయం కారణం ఏమిటంటే సర్వులు తనకంటే భిన్నంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళలో మళ్ళీ విభాగాలు ఉంటాయి వాళ్ళలో కొంతమంది కావలసిన వాళ్ళు ఉంటారు కొంతమంది ద్వేష్యులు అంటే మనకి శత్రువులు ఉంటారు కొంతమంది ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఉదాసీనులు ఈ విధంగా మనం సమాజాన్నంతని కూడా రెండు మూడు నాలుగు ఐదు ఆరు రకాలుగా విభాగం చేసి కూర్చుంటాం రాబోతుందో ఇలా ఎప్పుడైతే విభాగం చేసి అంత భిన్న భిన్నంగా మీరు దర్శిస్తారో అప్పుడు ఆ భిన్న దర్శనము లేక భేద దర్శనము నుండి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అభద్రత భయము ఇవన్నీ పుడతాయి భేద దర్శనం నుంచి జన్మిస్తాయి ఇవన్నీ కానీ అలా కాకుండా మీకు సర్వ ప్రాణుల ఎందు ఒకే ఆత్మస్వరూపాన్ని మీరు ఎప్పుడైతే దర్శిస్తారో లేదా ఒకే ఈశ్వరుణ్ణి సకల ప్రాణుల ఎందు దర్శిస్తారో మీకు ఆ దర్శించడంలోనే అభద్రత ఇన్సెక్యూరిటీ పోతుంది ఒక కామన కామనలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి అంటే ప్రభావహీనములు అయిపోతాయి ద్వేషభావన వీడి శత్రుమిత్ర భావన ద్వేషభావన ఇవన్నీ కూడా అవతలిపోతాయి సో ఆ విధంగా సర్వ ప్రాణులలో ఒకే ఈశ్వరుణ్ణి దర్శించుట అది సో అది జ్ఞానము ఒకే ఈశ్వరుడు ఇన్ని రూపాలుగా వ్యాప్తి చెంది ఉన్నాడు అని దర్శిస్తే అది విజ్ఞానము దీని ఒక తృప్తి తృప్తి అంటే ఆనందానుభవము సో ఎప్పుడైతే మీరు సర్వము నుండు ఒకే ఈశ్వరుని దర్శిస్తారో ఈశావాస్యమర్వం అని ఎప్పుడైతే దర్శిస్తారో ఆ దర్శనం ఆ దర్శనాన్ని అభ్యాసం చేయాలి అది ఉంటే మాటవలసకి అందం కాదు దాన్ని అభ్యాసం చేయాలి ఇప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చాలామంది చేస్తూ ఉంటారు సో వేగంగా చేసేస్తారు యాంత్రికంగా కూడా చేసేస్తారు దాంట్లో మొట్టమొదటి నామం ఏంటి విశ్వం విష్ణు సో ఒకటి జ్ఞానము ఒకటి విజ్ఞానం విశ్వం ఈ సకల జగత్ రూపంగా ఉన్నవాడు విష్ణుహ ఈ సకల జగత్తునందు వ్యాపించి ఉన్న ఒకే ఒక ఆత్మతత్వము అనే పదానికి అర్థం సో మీకు అది ఉంటే యాంత్రికంగా పారాయణ చేసేసి ఊరుకుంటే సరిపడదు దాని అర్థం మనం తెలుసుకోవాలి తెలుసుకున్న అర్థాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి ఎప్పుడైతే మీకు అనుభవానికి వచ్చిందో హృదయంలో కామక్రోధ లోభాది సకల దోషములు కూడా నివారణ ఎందుకంటే ఉన్నదంతా ఈశ్వరుడే అయితే మీరు ద్వేషించేది దేన్ని కామన చేసేది దేన్ని తాను కూడా ఈశ్వరుడే అయి ఉన్న సందర్భంలో తన హృదయము పూర్ణ ఆత్మ అయి సందర్భంలో కామనికి అవకాశం లేదు సర్వము ఈశ్వరుడే అయిన సందర్భంలో ద్వేషానికి తావులేదు సో ఈ విధంగా కామక్రోధాది సకల మానసిక దోషములకు ఎప్పుడైతే అతీతుడైపోతాడో వాడు ఆనందానుభవంలో జీవన్ముక్తుడుగా ఉంటాడు తృప్తుడుగా ఉంటాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఈ జ్ఞాన విజ్ఞాన తత్వాత్మాని గురించి ఇంకొంచెం ఇంకొక దృష్టికోణంలో చెప్పాలంటే చూడండి దేహము మనస్సు ఆ తర్వాత జీవ జీవుడు మేము మూడు రకాలుగా వ్యక్తి మూడు స్థాయిలలో తనయు తాను ఒక పరిచ్ఛేదాన్ని దర్శిస్తూ ఉంటాడు పరిచ్ఛేదం అంటే లిమిటేషన్ అని అర్థం సో దేహము అని ఎప్పుడైతే అన్నాడో దేహము దేనితో తయారయ్యండి పంచభూతాలతో తయారైంది చుట్టూ ఏమున్నాయి పంచిపోతాను ఈ నేను దేహము సర్వము నుంచి భిన్నంగా సపరేట్గా ఉన్నాను అని అనుకోవడం ఎలాంటిదంటే తరంగము ఒక అల నేను ఈ సముద్రము కంటే భిన్నంగా ఉన్నాను అని అనుకుంటే అది ఎంత అధ్మానంగా ఉంటుందో అయితే ఎంత సొగసుగా ఉంటుందో మనం ఈ దేహాన్ని నేను సకలము కంటే భిన్నంగా ఉన్నాను అని అనుకుంటే అంత దోషం ఉంది దాంట్లో దేహమునందు అటువంటి భేదభావన ఆత్మభావన అది నేననుకోవడం నేననుకోవడం నుంచి భే సర్వము కంటే భిన్నంగా ఉందని సెల్ కాన్షియస్ పర్సన్ భిన్నంగా ఉంది కనుక నేను అనుకోవడం ఈ రకంగా పరస్పరము అవి ఆ జ్ఞానము పరస్పరము అలాగా చాలా దిగుచుకుపోయి ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఈ దేహంలో పృథివీ అంశము గలదు ఇది సమష్టి పృథివీలో భాగము సమష్టి పృథివీలో దాన్ని మెజ్జి చేసేయాలి అంటే భావనాత్మకంగా ఇన్ని పంచభూత ధారణ అని ఒక ధ్యానం ఉన్నది ఒక మెడిటేషన్ ఉన్నది సో బ్రహ్మానుభూతి అనే పుస్తకంలో విస్తారంగా వస్తుంది కాబట్టి కాబట్టి ఈ దేహంలో ఉండే పృథ్వీ అంశం ఏది ఇది జగత్తులో ఉండే పృథివీ అంశంతో నేను మెజ్జి చేసేస్తున్నాను ఈ దేహంలో ఉండే ఆపహ జలాంశాన్ని జగత్తులోని జలాంశంతో మెజ్జి చేస్తున్నాను ఈ దేహంలో ఉండే తేజస్సు అంటే ఉష్ణశక్తి ఏదైతే కలదో టెంపరేచర్ అది చుట్టూ ఉన్నటువంటి సర్వవ్యాపకమైన అగ్ని తత్వంలో దాన్ని విలీనము చేయుట వాయుతత్వం ఉన్నది వాయుతత్వాన్ని వాయుతత్వంలో విలీనము చేయుట ఆకాశాన్ని ఆకాశం ఆకాశమే ఆకాశం మొక్కలు ఏమి ఆకాశము అది భిన్న భిన్నాలుగా ఏమి కాబట్టి దేహంలో ఆకాశం ఉన్నా దేహం బయట ఆకాశమున్నా అదంతా కూడా అన్డివైటెడ్గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ పాంచభౌతిక దేహము అనేది పంచభౌతిక జగత్తు కంటే భిన్నంగా లేదు అని దర్శించుట జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విల్ పవర్ ఉన్నదో అహంకారము ఇది ఈశ్వరుని యొక్క విల్ పవర్ లో విలీనం చేట దాన్ని శరణాగతి అంట ఈశ్వరుని యొక్క సంకల్పం రకంగా ఉంటుంది వీటి సంకల్పం ఈశ్వరుని సంకల్పానికి భిన్నంగా ఉంటుంది ఇది ఉదాహరణకి ఈవేళ వర్షం పడకూడదు అని వీడు అవింటాడు వర్షం పడకూడదు అంటే వర్షం పడిందంటే ఎలా ఎందుకు పడుతుంది ఒక హయ్యర్ పవర్ ఒకటి ఉన్నది దాని యొక్క సంకల్పశక్తి చేత వర్షం పడుతుంది వర్షం పడుతుంటే వీడంటాడు ఇవాడ వర్షం పడటం చాలా చెడ్డది అని వీడు తన యొక్క సంకల్పాన్ని ఈశ్వరుని యొక్క సంకల్పంతో టక్కర్ పెడతాడు అంటే కాన్ఫ్లిక్ట్ పెడతాడు కాన్ఫ్లిక్ట్ పెట్టి వర్షం పడకుండా ఉంటే దేవుడికి టెంకాయ కొడతానంటాడు దేవుడికి టెంకాయ కొట్టడం వర్షం పడ్డమే దేవుడి సంకల్పం అయ్యింది అప్పుడు నువ్వు వర్షం పడకుండా ఉంటే టెంకాయ కొడుతానుంటావు ఇది ఎక్కడ ప్రారంభం అండి ఈశ్వరుని యొక్క సంకల్పాన్ని యాక్సెప్ట్ చేస్తావా యాక్సెప్ట్ చేస్తే అది శరణాగతి కాదు కాదు కాదు నీ సంకల్పాన్ని నువ్వు మార్చుకో మార్చుకుంటే ఏమి ఇస్తావు అంటే నీకు టెంకాయ ఇస్తావు టెంకాయలో సగనా ఇస్తాడు కూడా పూర్తిగా కూడా ఇది ఆ బాధ ఈశ్వరుని అలాగ ఒక కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా భావన చేయటం ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టల్ కాబట్టి నా దంటో ఒక విల్ పవర్ ఏమీ లేదు అదైతే నీ విల్ పవర్ ఏమైందా ఈశ్వరుని యొక్క సంకల్పశక్తిలో విల్ పవర్ అంటే సంకల్పశక్తి దాన్ని నేను విలీనము చేసినాను అని ఆ విధంగా ఇప్పుడు దాని శరణాగతి అంట ఆ ఎప్పుడైతే చేసాడో వీడి యొక్క అహంకారాన్ని ఈశ్వరుని యొక్క సంకల్పశక్తిలో విలీనం చేసేస్తాను అప్పుడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఎండకాసినా ఆనందమే వర్షం ఆనందమే ఇంత ఎందుకంటే ఎండ కాస్తే ఈశ్వరుని యొక్క సంకల్పము ఈశ్వర కృప వర్షం పడితే ఈశ్వర కృప ఆనందంగా ఉంటుంది ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా జీవతత్వాన్ని ఈశ్వరతత్వంలో విలీనం చేసేయటం అదే ఇప్పుడు నేను చెప్పింది అదే జీవుడు ఈశ్వరుని కంటే భిన్నంగా లేడు అనే సత్యాన్ని గుర్తించటం అదే జీవన్ముక్తి అంటారు అదే ఆనందము సో ఈ విధంగా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఇక కూటస్థ చాలా మంచి పదం ఒకసారి భాష్యం చూద్దాం జ్ఞానేటి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ జ్ఞానం శాస్త్రోక్త పదార్థానం పరిజ్ఞానం అది జ్ఞానం అంటే జ్ఞానం అంటే కూడా డిగ్రీలు ఉన్నాయి లేకపోతే టైటిల్స్ ఉన్నాయి అని కాదు డిగ్రీలు టైటిల్స్ ఉంటే ఉన్నది లేదు అది అది ఇన్సిడెంట్ అది కాదు పాయింట్ శాస్త్రంలో చెప్పినటువంటి తత్వము తెలిసి ఉండట సో ఇప్పుడు మనం గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాం వేదాంత శాస్త్రం వేదాంత శాస్త్రంలో ప్రతిపాదనలు కొన్ని ఉంటాయి తీసి వేదాంత శాస్త్రం యొక్క ప్రతిపాదనలు కొన్ని ఉంటాయి అది ఎలా ఉంటాయంటే మామూలుగా మీరు లోక దృష్టితోటి ఎటువంటి భావజాలాన్ని కలిగి ఉంటారో వాటి అన్నిటికీ పూర్తి విరుద్ధంగా ఉంటాయి వేదాంత శాస్త్ర ప్రతిపాదనలు తర్వాత మీరు దేవాలయానికి వెళ్ళినా ఒక మతగ్రంథాన్ని అధ్యయనం చేసినా మీకు ఎటువంటి భావజాలం నిర్మాణం అవుతుందో ఒక మతపరమైన జీవితంలో ఆ దానికి అంతకీ పూర్తి విరుద్ధంగా ఉంటుందో వేదాంత శాస్త్రం మీరు దానికి మనస్సు సంసిద్ధం చేసుకుని మీరు గీతాక్లాసులు అటెండ్ కావాలి మీ లోక జ్ఞానము తర్వాత మతపరమైన జ్ఞానము ఈ రెండు జ్ఞానమును కూడా పూర్తిగా మళ్ళీ మొహమాటం ఏం పడదు మీరు వంద వందకి వంద శాతం నిరాకరించబడతాయి మీరు ఉదాహరణకి లోకంలో నేను కర్తను అని అనుకుంటాను అలాగే పూజాటికం చేసేప్పుడు కూడా నేను కర్తను నేను అహం పూజాం కరిష్యే కర్త కర్తే కదండి చేసేవాడు నేను కర్తను అలా అంటారు కూడా ఏమంటే కర్త ఎవడండి అని అడుగుతారు ఇక్కడ కర్తెవరండి ఇది నేనేనండి కర్తని అంటే మరి భోక్తెవరండి అయిపోయి భోక్తే ఎవరండి నేనేనండి భోక్తని మమాజితగా ఇప్పుడేనా సో ఈ విధంగా కర్తృత్వ భోక్తృత్వ విశిష్టంగా ఉంటుంది నీకు మతపరమైన జీవనం కూడా అవన్నీ స్టెప్స్ పట్టుకుండే విలువ పట్టుకుంటుంది కానీ మరి గీతాశాస్త్రం దగ్గరికి వచ్చే పీహెచ్డి ఇవి ఇక్కడికి వచ్చే నువ్వు కర్తవి నువ్వు భోక్తవి బాగుంది అని ఆయన చక్కగా బాగా అలా ఉండదు ఇక్కడ మరి ఏముంటుందంటే నువ్వు కర్తవి కావు నువ్వు భోక్తవి కావు మరి నేను కర్తను కాబట్టి ఎవరైనా కర్త చూద్దాం ఆ విషయం ముందు నువ్వు కర్తవి కావు కాబట్టి ఈ విధంగా గీతాశాస్త్రంలో వేదాంత శాస్త్రంలో బోధించేటువంటి ప్రతి థీసిస్ ప్రతి ప్రతిపాదనము కూడా లోక దృష్టికి మతపరమైన దృష్టికి చాలా భిన్నంగా ఉంటుంది అతీతంగా ఉంటుంది కాబట్టి మీరు మానసికమైనటువంటి సంసిద్ధతని కలిగి ఉండాలి శాస్త్రంలో చెప్పిన వస్తువుల యొక్క పరిజ్ఞానం ఉండాలి శాస్త్రం ఆత్మస్త్మ శ్రీకృష్ణుడు ఆత్మ కర్తం చెప్పాడా అకర్తం చెప్పాడండి అకర్తం చెప్పాడు చెప్పలేదు అసలు కర్తని కలలో కూడా చెప్పలేదు మొత్తం వేదం అంతలో కూడా ఎక్కడా కూడా నీవు కర్తవి అనే మాట లేదు అసలు కర్తనే నేను కర్తని అని అనుకున్న వాడిని ఉద్దేశించి కర్మ చెయ్యి అని నీ విధి ఉంది తప్ప నువ్వు కర్తవి కాబట్టి కర్మ చెయ్యి అనే విధి అనే వాక్యం మొత్తం వేద వేదంలో ఎక్కడ లేదు సో జ్యోతిష్టమైన స్వర్గ అనే యజ్ఞం చేసి ఎవరు చేయాలి యజ్ఞం స్వర్గము కామన కలవాడు చేయాలి శాస్త్రం నువ్వు స్వర్గం ఒకటి ఉంది దాని ఎందుకు నువ్వు యజ్ఞం చెయ్యి అని చెప్పలేదు అని చెప్పలేదు నాకు స్వర్గం కావాలి బాబోయ్ అంటే సరే యజ్ఞం చేయమని చెప్పి కాబట్టి కామన చేయమని చెప్పలేదు నువ్వు కర్తవని చెప్పలేదు నేను కర్తని నాకే కామన అంటే ఈ కర్మ చేయి కాబట్టి శాస్త్రము పరిజ్ఞానం ఉండాలి సాధారణంగా మీకు శాస్త్రార్థ పరిజ్ఞానం చాలా అరుదుగా కనపడుతుంది కాబట్టి జ్ఞానము అంటే శాస్త్రంలో చెప్పినటువంటి పదార్థములు ఏవైతే వాటి యొక్క పరిజ్ఞానము ఇప్పుడు ఆసక్తి గురించి ఇందాక చాలా శాస్త్రం ఏమని చెప్తుంది మామూలుగా లోక దృష్టి ఎలా ఉంటుంది ఆసక్తి సర్వ సహజము మీరు దేవాలయానికి పూజకి వెళ్ళారనుకోండి అక్కడ కూడా ఆసక్తి సహజమే అనే ధోరణిలో మనం ఉంటాం కానీ శాస్త్రం దగ్గరికి వచ్చేప్పటికీ అసంగోహ్యయం పురుష ఈ వ్యక్తి యొక్క యథార్థ స్వరూపం కలదో దాని ముందు ఆసక్తి అనేది సంగమనేది సుఖరాము లేదు అది శాస్త్రోక్త పదార్థముల యొక్క పరిజ్ఞానము ఉంటే అలా ఉంటుంది మీరు చాలా కాషస్గా ఓపెన్ మైండ్ ఉండాలి సాధారణంగా జనులు మైండ్లో ఆల్రెడీ మాకు తెలుసు అనే ఒక దృష్టికోణంలో ఉంటారు ఐ నో అనే లో ఉంటారు ఎప్పుడైతే నాకు తెలుసు అనే ఒకడు అంటాడో ఇంకా వాడికి తెలిసే ఛాన్స్ ఉండదు తెలుసు అన్న వాడికి తెలియదు తెలిసే ఛాన్స్ కూడా ఉండదు ఓపెన్ మైండ్ ఉండాలి కాబట్టి దాన్ని జ్ఞానము అని అంటారు విజ్ఞానంతో శాశ్వతో జ్ఞాతనా స్వానుభవకరణం జ్ఞానం అదైతే మరి విజ్ఞానం అంటే ఏమిటండి విజ్ఞానంతో విజ్ఞానం అంటే శాస్త్రము చెప్పినటువంటి విషయములు అన్ని ఆత్మస్వరూపాన్ని గురించే ఉంటాయి శాస్త్రం ఎప్పుడూ ఆత్మస్వరూపాన్ని గురించే చెప్తుంది అదేమిటండి శాస్త్రం దేవుణ్ణి గురించి చెప్తుంది కదంటే శాస్త్రం దేవుణ్ణి ఆత్మరూపంగా ప్రతిపాదిస్తుంది యదాంత శాస్త్రం దేవుణ్ణి లివింగ్ గాడ్ ఆత్మరూపంగా పోషిస్తుంది కాబట్టి వేదాంత శాస్త్రంలో చెప్పినటువంటి ప్రతి అంశము కూడా స్వానుభవానికి తెచ్చిపోతున్న విషయాలు ఆ విధంగా వాటిని తథైవ స్వానుభవకరణం ఆత్మ ఏమంటే ఆత్మ కర్త ఆ అంటే ఆ కర్త కర్త కానిది ఆత్మ కర్త కానీ మా అనుభవం కర్తను ఉందని అలా మొదలెట్టకూడదు మీ అనుభవం కర్తను ఉందంటే మీరు అజ్ఞానంలో ఉన్నారని అర్థం కాబట్టి దానికి ఉండే మననం ఉంటుంది ఎలాగా మరి కర్తృత్వ అనుభవం ఉంది కదా మరి ఈ ఏమిటి ఇలా చెప్తున్నారు సరే శాస్త్రం అలా చెప్తుంది దీనికి కారణం ఏమిటి దాన్ని మననం అంట కరెక్టే మన అనుభవం అజ్ఞానం వల్ల అలా అనిపిస్తుంది తెప్పిస్తే కర్తనని వాస్తవంలో నేను కర్తను కాను కరెక్టే అని తెలిసింది అక్కడ ఒక స్టెప్ ఎక్కాడు వీడు జ్ఞానం స్టెప్ కానీ మీరు మళ్ళీ మొన్నటి పొద్దున్న నిద్ర లేవగానే కర్త కర్మలు చేస్తూ ర్త హీ విల్ డూయింగ్ కర్మ కర్మ చేయడానికి కర్త కానక్కర్లా కర్త కాకుండా కర్మలు చేయొచ్చు సాధారణంగా మంచి కర్మ చేసిన సందర్భంలో మీ ఎందుకు కర్తృత్వం ఉండదు అది ఒక టాపిక్ ఇప్పుడు దాంట్లోకి వెళ్ళను నేను కాబట్టి తన ఎందుకు లేదు తాను ఆ కర్త అనే సత్యాన్ని క్రియ జరిగే సందర్భంలో క్రియ జరుగుతుండగా తాను సాక్షినే గాని కర్తను గాను అనే సత్యాన్ని తాను అనుభవానికి తెచ్చుకుంటాడు తథైవ స్వానుభవకరణం శాస్త్రం ఓలా చెప్తే వీడు తల్లకిందులుగా అనుభవం తెచ్చుకోవడం కాదు శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే తన అనుభవానికి తెచ్చుకుంటే దాన్ని విజ్ఞానము అని అంటారు సో స్వానుభవకరణం ఈ జ్ఞాన విజ్ఞానముల వల్ల ఏమవుతుంది తాభ్యాం జ్ఞాన విజ్ఞానాభ్యాం తృప్త వాటి వల్ల వీడు తృప్తుడవుతారు తృప్తుడంటే అర్థం ఏంటండి సంజాత అలం ప్రత్యయ ఆత్మా సహా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా అంటే తృప్తి కలిగిన వాడు తృప్తి అనే పదానికి శంకరుడు చాలా చక్కటి అందమైన అర్థం చెప్పారు భోజనం వండిస్తున్నారనుకోండి వీడు చాలు అంటాడు చాలు అంటే అర్థం ఏంటి తృప్తి కలిగింది అని దాన్ని అలం అంటే చాలు అని అర్థం సంస్కృతంలో తెలుగులో చాలు సంస్కృతంలో అలం ప్రత్యేకం భావన చాలు అనే భావన కలిగింది వడలు వడ్డిస్తున్నారు సప్త వడన్యాయం అని ఉంటుంది సప్త వడ వడ అంటే వడ వడకి వడ అనే అర్థం సప్త అంటే ఏడు అని అర్థం అంత ఏడు వైదికులకి ఏడు ముఖ్యం సప్తతే అగ్నే సమిధ సప్త దుఃఖ సప్త విషయ సప్తధాము క్రియాణి సప్తహోత్ర ఆ సప్తాత్వాజంతి సప్తయోని రాణ స్వాహతే గారి ఉంటే ఆయన మహానందంగా వెలిస్తారు అంటారు సప్త అంతా సప్త ఈ పూర్ణాహుతిలో ఇదే ఉంటుందో హోమం చేస్తారు సో ఈ సప్త సప్తను విని విని విని సప్త వప్త వడన్యాయం సప్త వడన్యాయము అంటే ఓ వడ వేశారు ఇంకో వడ వేశారు ఇంకోటి వేశారు అలా ఏడు వడలు పుచ్చుకున్న తర్వాత అలం చాలు అయ్యో ఇంకోటి పుచ్చుకుంటుంటే ఇంకొక వద్దు అదే వద్దంటున్నారు ఏమిటంటే చాలా వయ కడుపు నిండింది అలం కానీ తృప్తి అంటే సో నిన్న మనవి చేశాను ఇటువంటి తృప్తి ఆహారం వల్ల రోజు పొద్దున్న సాయంకాలం రోజుకు మూడు సార్లు బ్రేక్ఫాస్ట్ కూడా కలుపుకునే రోజు మూడు సార్లు తృప్తి చెందుతూ ఉన్నారనుకోండి రోగాలు వస్తాయండి బాబు అలా రోజుకు మూడు సార్లు తృప్తి పడకూడదు ఏం చేయాలి అర్థం అర్థం అర్థం అంటే సగం సగం కడుపునండి అంటే దీనికి రూల్ ఉంది అదే ఇంకో ఇంకో నాలుగు ముద్దలు మనం తినగలము అన్నప్పుడు బంధు పెట్టేసి నేర్చుకోవాలి ఎందుకంటే మంచినీళ్ళు తాగాల తర్వాత మంచినీళ్ళు తాగిన తర్వాత వాయు సంచారానికి స్థానం మిగిలిన ఉండాలి అంతేగాని అదే మంచినీళ్ళు తాగరా అంటే ఆ మాత్రం చూడం ఇంకో వడ తినేవాడిని అన్నట్టుగా ఉండకూడదు సప్ కాబట్టి సంజాత అలం తృప్తి కాబట్టి సాధారణంగా జనులు ధనంతో తృప్తి సపోజ్ వీడికి ఈవేళ లాభం మనకి లక్ష రూపాయలు రావాలనుకున్నాడు అనుకోండి ఆవేళ సేల్స్ బాగా అయిపోయి సో లక్షా పదివేలు వచ్చింది అనుకోండి చాలే ఈ వేళ్ళటికి ఉన్నాడు మళ్ళీ కావాల్సి ఉంటుంది ఈ వేళటికి అంటే వాడిని తృప్త అలం ఇటువంటి అలంప్రత్యయము ప్రత్యయము అంటే అనుభవం చాలు అనే అనుభవము ధనంలో భోగాల్లో ఆహారంలో వస్తే సరిపడదు పైగా వాటిల్లో అలంప్రత్యయాన్ని వెతుక్కుంటూ కూర్చుంటే వాటిని అలంప్రత్యయం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని సంసార బంధము ఇటువంటి అలంప్రత్యయము మీకు ఈ జ్ఞాన రావాలి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే ఆత్మ అసంగము అని మీరు జ్ఞానాన్ని శవనం చేసి దాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో ఆత్మ అసంగమో అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఏదో ఇదంతా బంధం అంతా నన్ను పట్టుకుని ఉందని నేను అనుకుంటున్నాను నన్ను ఏదీ పట్టుకోలేదు నేను దేన్ని పట్టుకోలేదు అంతా కూడా అలా సాక్షిగా ఉండేదే కానీ దీంట్లో ఒకడు ఇంకొకళ్ళు నన్ను పట్టుకునేది లేదు విడిచిపెట్టేది లేదు అని వీడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో మనస్సులో ఒక అద్భుతమైన తృప్తి కంటెంట్మెంట్ నిర్మాణం అయిపోతుంది కాబట్టి జ్ఞాన విజ్ఞానాలను బట్టి తృప్తిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి కానీ భోగాల నుంచి ధనం నుంచి ఆహారం నుంచి తృప్తిని సంపాదించే ప్రయత్నం చేయవద్దు అని చెప్పడం కోసం శ్రీకృష్ణుడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూ అప్రకంప్యోభవతి ఈ కూటస్థ అనే పదాన్ని వేదాంత శాస్త్రంలో తరచుగా మీరు వింటూ ఉంటారు ఆత్మ కూటస్థము కూటస్థమంటే ఇప్పుడు కూటశబ్దానికి అర్థం ఏంటంటే కంసాలి వాణి యొక్క దాగలి దాన్ని కూటము ఉంటాను ది యాన్విల్ అఫ్ ఎ గోల్డ్ స్మిత్ కంసాలి దగ్గర దాగలి ఉంటుంది నిజానికి పల్లెటూరులో నేను కుట్టి పెరిగిన పల్లెటూరులో నాకు హై స్కూల్ మిత్రుడు నేను హై స్కూల్లో హై స్కూల్లో ఆ ఆ ఎస్ఎస్ఎల్సి నేను ప్యాస్ ఆ ప్రారంభంలా ఉండబట్టి నేను ప్యాస్ అయ్యాను క్లాస్ కాకపోతే నేను చెప్పలేను ప్యాస్ మా మిత్రుడు ఒక తో ఉన్నాడు నాతో పాటు కష్టపడి చదివేడు కానీ ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయితే ఎస్ఎస్ఎల్సీ పుస్తకంలో ఒక పేజీ తోటి కాకుండా ఐదారు పేజీలు ఉంటాయి అంటే నెక్స్ట్ టైం అపిర్ అయినప్పుడు కూడా మార్కులు అప్పటికి కాస్త కాకపోతే థర్డ్ టైం అప్పయర్ అలాగ ఒక డజన్ పేజీస్ వాళ్ళు పెట్టి పెడతారు ఎందుకైనా ఉపయోగపడుతుంది అది కదా అది ఇతను మిత్రుడు ఇతరుడు రెండు సార్లో మూడు సార్లు నాలుగు సార్లు నేను ఊరు వెళ్ళినప్పుడల్లా బ్రదర్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ నేను నెక్స్ట్ మళ్ళీ ఎస్ఎస్ఎల్సీకి వెళ్తున్నాను అని పాపం మీద ప్రయత్నం చేసేవాడు అతనికి ఆఖరికి హి గే విటర్ ఈ ఎస్ఎల్సీ మన వల్ల కాదు అని విధులు పెట్టేశాడు విధులు పెట్టేసి ఏం చేశాడు వాళ్ళ నాన్నగారు కంసాలు ఆ కంసాలి వ్యాపారంలో దిగాడు నేను ఈ ఎస్ఎల్సీ పాపానికి ఇక్కడ అక్కడ ఘోర చెప్పి చెప్పి చెప్పి ఏదో ఇవి జీవాలు సజేవాలు ఇల్లు వాళ్ళకి విధులు తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ గ్రామానికి వెళ్ళాను మళ్ళీ మా మిత్రుని దర్శించడానికి వెళ్తే వాళ్ళ నాన్నగారు కూర్చున్న తోట వీడు కూర్చున్నాడు మన ఫ్రెండ్ కూర్చున్నాడు అది ఎదుర్కొండగా దాగలి దాగలి అంటే తెలిసిందండి ఐరన్ బ్లాక్ అది ఉంది దాని మీద నెక్లెస్ పెట్టి దాన్ని సుత్తుతో కొడుతో ఏదో చేస్తున్నాడు ఇప్పుడు ఆ దాగలి దృష్టాంతం ఏంటంటే ఆ దాగలి మీదకి వచ్చిన బంగారంలో బంగారం వస్తుంది అది రకరకాల మార్పులు చేర్పులు చెంది ఆభరణాల కింద తయారై బంగారం వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది వచ్చేప్పుడు ఓ షేప్లో వస్తుంది వెళ్ళిపోయేప్పుడు మరో షేప్లో వెళ్ళిపోతుంది ఆ దాగలు మీద పెట్టి చేస్తాను ఆ నగని కానీ ఆ దాగలి మాత్రం అలాగే ఉంటుంది ఏ రకమైన మార్పులు చేర్పులు లేకుండా అలాగే ఉంటుంది నేను అడిగాను మా మిత్రుని ఏమో ఆ దాగలు ఎక్కడిదని ఎక్కడని నాకేం తెలుసు మా నాన్న ఇచ్చాను నాకు అన్న నాన్నగారిని అడుగు మా నాన్నగారిని అడిగాను అయితే ఆయన తాతగారు కూడా బతికే ఉన్నారు మా తాత ఆయన ఇచ్చారు నాకు నాకు తెలియజేశారు ఆయన్ని అడిగాం ఆయన అడిగితే ఆయన తండ్రి బతికలేడు కానీ ఆయన చెప్పాడు మా నాన్న నాకు ఇచ్చాడు మీ మీకు గుర్తుందా నాకు గుర్తుంది మా తాత ఇచ్చాడు మీ తాతకి ఎవరు ఇచ్చారో తెలుసా తెలుసు మా ముత్తాతను నేను ఇవ్వదు ఆయన ఇచ్చాడు అంటే ఏమైంది మేము ఐదు తరాల వెనక్కి ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ ఐదు తరాల్లో ఈ దాగలి మాత్రం కొనసాగుతూ వచ్చింది ఇంకో ప్రశ్న ఏమిటంటే ఒక్కొక్క తరంలో ఎన్ని నగలు చేసి ఉంటారు అని ఇన్వెస్టిగేట్ చేస్తే వేసుకోండి వెయ్యి నగలు వేసుకోండి ఐదు తరాల్లో ఐదు వేల నగలు దాని మీద తయారయ్యాయి అది మాత్రం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కూట ఇవతిష్ఠతి కూట స్థము అంటే కంసాలి వాణి దాగలి జ్ఞాని అలా అంటే ఏంటి ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఎన్ని సుఖాలను అనుభవించాము ఎన్ని దుఃఖాలను అనుభవించాము అలా నిరంతరంగా డే ఆఫ్టర్ డే సుఖం వెనకాల దుఃఖం దుఃఖం వెనకాల సుఖం వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి ఎన్నెన్నో బెంగలు పెట్టుకున్నాం సో ఎన్ని బెంగలండి ఎస్ఎంసీలో అది ఫెయిల్ అవుతామేమో అని అది పాస్ అయ్యాక ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాం పియూసీ ఫెయిల్ అవుతామేమో బెంగ అది పాస్ అయ్యాక బిఏ బిఎస్సీ సరిగ్గా ఉంటుందో ఉండదో అని బెంగ పిఎస్సీ అయిన తర్వాత ఎంఎస్సీ గురించి బెంగా ఎంఎస్సీ అయ్యాక పిహెచ్డి గురించి ఇంకో పెద్ద బెంగ పిహెచ్డీ అయ్యాక పెళ్లి గురించి బెంగ మ్యారేజ్ బ్లూస్ పెళ్లి సంతానాన్ని గురించి బెంగా సంతానం కలిగాక వీళ్ళు ఎలా పెరుగుతారో పెద్దలవుతారో అని వీడు బతుకంత బెంగే కానీ ఎప్పుడైనా అసలు విశ్రాంతి అనేది ఉందండి మనిషికి ఆ దుఃఖాలను అనుభవిస్తాడు అప్పుడప్పుడేమో సుఖాలు కూడా అనుభవిస్తూ ఉంటాడు రెండు దుఃఖాల వచ్చినా ఓ సుఖం అనుకారు సో ఆ సో ఇన్ని మార్పులు చేతులు వచ్చాయి మా తర్వాత దేహంలో ఎన్ని మార్పులు వచ్చాయండి ఒకప్పుడు నేను నా చిన్నప్పుడు ఫోటో చూస్తే నా ఎస్ఎస్ఎల్సి పుస్తకం మీద అనిపించిన ఫోటో చూస్తే నాకే తెలియదు నా ఫోటో అది నాకే తెలియదు నా ఫోటో ఇంకా ఇప్పుడు మరి చిన్నపిల్లలకి ఫోటోగ్రాఫర్ తీసుకున్నప్పుడు అప్పట్లో ఎస్ఎల్సి టైంలోనే ఫస్ట్ ఫోటో ఎస్ఎస్ఎల్సికి ఓ ఫోటో అతికించాలి మొత్తం క్లాసులో నలభై మంది ఉంటే వీళ్ళందరూ కట్టకట్టుకున్న విలేజ్ విలేజ్లో ఫోటోగ్రాఫర్ ఉండడు కదా ఎక్కడికో పోవాలి అందుకోసం ఆయనే హెడ్ మాస్టర్ పిలిపించి ఓ రోజు సెషన్ పెట్టి వీళ్ళందరికీ ఫోటోలు తీస్తే మేము ఆ వేళ ఆ పౌడర్లో వీరు వెళ్ళి ఏదో హడావిడి చేసి ఫోటో దిగాము అది పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసరంత ఫోటో ఫస్ట్ ఫోటో అది అది కూడా అవసరం కాబట్టి వచ్చిన ఫోటో ఆ ఫోటో ఈ రోజు చూస్తే ఇంకా ఇప్పటికీ ఎస్ఎల్సి పుస్తకం ఉంటుంది ఆ ఫోటో చూస్తే ఇది నేనే నా దేహము దేహం యొక్క మార్పు ఎలా వస్తుందంటే ఇది ఒక ఫోటో ఉంది చిన్న పిల్లవాడు బొ బొద్దుగా ఉంటాడు ఎర్రగా బొద్దుగా ఉంటాడు ఇలాగ అర్ధ అర్ధ ఇంకొంచెం ఆ పిల్లవాడు కూర్చుంటాడు ఇప్పుడు పడుకున్నవాడు అలా మంచి యువకుడుగా ఉంటాడు తర్వాత మధ్య వయస్సు తర్వాత పెద్ద వయస్సు తర్వాత ఇంకా పెద్ద వయస్సు ఇంక ఇప్పుడు కూర్చోలేడు నిలబడలేడు కూర్చోలేడు అలా మనసమ్మ పడుతుంటాడు ఇంకా మృత్యు శయ్య మీద ఉంటాడు అన్ని షేపుల్లోనూ దేహాన్ని ఒక చిత్రకారుడు వేశాడు మొత్తం పదహారో పద్దెనిమిదో ఎన్ని మార్పులు వచ్చేస్తాయంటే ఆ దేహమేనా ఈ దేహం కాదు ఆ దేహం ఈ దేహం కాదు దేహం మారిపోతూ ఉంటుంది కానీ దేహం మారిపోయినా ఆత్మస్వరూపము నేను నేను మూలంలో ఉండే చైతన్యము అది మారట ఇంద్రియాలు మారిపోతాయి ఇది అలా కళ్ళజోడు రెండేళ్లకోసారి మారుస్తున్నాను నేను గత పదేళ్ళ నుంచి ఇదే పని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మళ్ళీ ప్రిస్క్రిప్షన్ మార్చినప్పుడల్లా మళ్ళీ కళ్ళజోడు షాప్కి వెళ్ళడం వాడికి మళ్ళీ అర్థాన్ని మార్పించడం ఎన్నిసార్లు దశ సార్లు అయిపోయింది అయినా మారుస్తున్నాము కానీ నేను అనేది మారుతుందా ఆత్మ చైతన్యం మారుతుందా కూట యువతిష్ఠతి అలాగే మనస్సు ఇంకా మనస్సు గురించి ఎంత ఎంత చెప్పినా చాలా మనస్సు బాల్యంలో ఓ రకంగా ఉంటుంది యవ్వనంలో మరో రకంగా ఉంటుంది మధ్య వయస్సులో ఓ రకంగా పెళ్లి కాకముందు ఓ రకంగా ఓ మంచి ఉల్లాసంగా ఉంటాడు పెళ్లి తర్వాత ఏదో ఒక పది కేజీలో ఇరవై కేజీలో బరువును ఎత్తికే పెట్టినట్టుగా ఒక పిసర వంగి ఉంటాడు మామూలుగా కనపడని బరువు మోస్తూ ఎవరికి కనపడని బరువును మోస్తూ ఉంటాడు ఏదో ఒక భారాన్ని ఇచ్చుకుంటూ ఉంటాడు ఎద్దులు పిసరా బరువులు మోస్తూ ఉంటాయి ఆ కంటికి కనరాని బరువును ఒకదాన్ని ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు సో మనస్సులో వచ్చే అది అదో ఇంకా పెద్ద వయస్సు రిటైర్ కాకముందు మనస్సులో ఉంటుంది రిటైర్ అయిన తర్వాత ఇంకోలా ఉంటుంది మార్కెట్కి వెళ్ళినప్పుడు మనస్సులో ఉంటుంది హాస్పిటల్కి ఎవరినైనా చూడడానికి వెళ్ళారనుకో అప్పుడు ఇంకోలా ఉంటుంది ఇంకే శ్మశానానికి వెళ్తే చెప్పనే అక్కర్లేదు ఇంకో ఉంటుంది కానీ శ్మశాన వైరాగ్యము ఉంటాం సో ఈ రకంగా క్షణ క్షణానికి నిమిష నిమిషానికి మారిపోతూ ఉంటుంది అయితే మనస్సు మారుతోందని తెలుస్తుందా లేదా నాకు కాబట్టి మనస్సు వేరు నేను వేరు మారే మనస్సుని సాక్షిగా ఉండి నేను తెలుసుకుంటూ ఉంటాను మనస్సు మారుతుంది తప్పిస్తే నేను మారను కాబట్టి ఇప్పుడు మీకు నేను చాలా విడ్డూరమైన సత్యాలు కొన్ని చెప్తాను మీరు నోట్ చేసుకోండి వినడానికి కూడా విడ్డూరంగా ఈ ఇంటర్వ్యూని లగ్గుతున్నాడని మీరు ఆశ్చర్యపడుకోవాలి అలాంటి సత్యం ఆశ్చర్య పడిపోవాలంటే ఆశ్చర్యం కలిగి కింద పడిపోవాలన్నమాట అలాంటి సత్యాలు కొన్ని చెప్తాను మీరు మనస్సులో నోట్ చేసుకోండి ఒకటే దేహము మీరు మీ దేహము మీరు కాదు మరి అయితే మరి నా దేహం నేను కాబట్టి మరి మరెవరి సంగతి ఊలు పెట్టండి మీ నా దేహము నేను కాదు నా మనస్సు నేను కాదు యూఆర్ నాట్ యువర్ మైండ్ యు ఆర్ నాట్ యువర్ బాడీ బాడీ ఈజ్ ఎవర్ చేంజింగ్ మీరు చేంజ్ మైండ్ ఈజ్ ఎవర్ చేంజింగ్ మీరు చేంజ్ లెస్ చైతన్యము చేంజ్ లెస్ అది మీ స్వరూపం కూటస్థ అది ధ్యానంలో అనుభవానికి తెచ్చుకోవాలి ఇప్పుడు దేహంతో తాతాత్మ్యం చెందినవాడు ధ్యానంలో కూటస్థ ఆత్మతత్వం అనుభవానికి రాదు దేహం మారిపోతా ఉంది నన్ను బాగానే ఉన్నానండి ఇవాళ బాగాలేనండి అంటాడు మనస్సుతో తాదాత్మ్యాన్ని చెందిన సందర్భంలో రోజు కూడా అక్కర్ల క్షణ క్షణానికి గంట ఎప్పటికీ మనస్సు మారిపోతుంది మూడు బావులేదు జనరల్గా కొంతమందికి మూడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఆఫీసులోకి వెళ్ళేప్పుడు మూడు ఉంటుంది ఆఫీస్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఇంకో మూడు ఉంటుంది ఆఫీసులోకి వెళ్ళేప్పుడు చాలా మరోసు మూడు తోట వెళ్తాడు బయటకు వచ్చేప్పుడు చాలా ఉల్లాసమైన మూడు తోటలు వస్తాడు సో రకరకాల మూట్స్ ఉంటాయి కొంతమంది ఇంటికి జంతుకులతో ఆనందంగా వెళ్తారు కొంతమంది ఇంటికి పొలోమైన దుఃఖంగా వెళ్తారు ఎందుకు వెళ్తున్నాం అన్నట్టుగా వెళ్తారు ఎవరి సంస్కారం వారికి కాబట్టి మనస్సు మూడ్స్ మారిపోతాయి అంటే వితిన్ ది సేమ్ డే ఒకే రోజులో అనేక రకాలుగా మనస్సు మారుతుంది అయితే చిత్రం ఏంటంటే మనస్సు మారుతోంది కానీ ఆ మనస్సుని తెలుసుకుంటూ దాని మూడ్స్లో వచ్చే చేంజెస్ని అబ్జర్వ్ చేస్తూ సాక్షిగా నిలిచి ఆత్మ చైతన్యం ఉండే దాంట్లో ఏ మార్పు ఉండదు అంచేతనే సంస్కృతంలో వాక్యం చెప్తారు ఏమని చెప్తారంటే నేను చిన్నప్పుడు కోటికాయలు అడుగునేవన్నీ ఇప్పుడు మనవుడు గోటికాయలు ఆడుతుంటే చూస్తున్నాను అంట అంటే ఆ గోటికాయలు ఆడు ఆడిన నేను ఈ మనవుడు గోటికాయలు ఆడుతుంటే చూస్తున్న నేను ఒకటే నేను కానీ ఆ దేహం ఈ దేహం కాదు ఆ మనస్సు ఈ మనస్సు కాదు కానీ ఆ నేను ఈ నేను